దనంగాధిపత సదాశివసాపర్య వందే గుపరంపరాం నారాయణం నమస్కృత్యరం చె నరోం ీ సరస్వతీ యాసం తటోరీ వేదావినాశిమ్యయం కథ సురుషపాఘాతీకం ఆత్మస్వరూపమునెరిగిన జ్ఞాని ఆత్మజ్ఞాని తాను ఏ కర్మను చేయడు ఇతరుల చేత ఏ కర్మను చేయించడు అంటే అలా స్తబ్దుగా పడి ఉంటాడు అని కాదు అభిప్రాయం దాని అభిప్రాయం ఏంటంటే ఆ ఆత్మజ్ఞాని ఎందు కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు అదే ఆత్మజ్ఞానం యొక్క మౌలిక లక్షణం ఎలాగంటే ఇక్కడ ఈ ఉపాధి ఉపాధి వ్యక్తి నిర్మించుకున్న ఉపాధి కాదు ఇంకా ఒక వ్యక్తి ఒక ఇండివిజువల్ అహంకారము అక్కడ నిలిచి ఉంటుంది అహంకారమే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ అహంకారమే సర్వము అన్నట్లుగా మనకు అనిపిస్తోంది ఏది అహంకారమునకు చెందిన అంశము ఏది అని మీరు పరిశీలించినట్లయితే ఈ స్థూల దేహము అహంకారమునకు చెందినది కాదు స్థూలదేహము ప్రకృతికి చెందినది ఫుడ్ బాడీ ఇట్ ఈస్ ఫుడ్ బాడీ ఆహారాన్ని ఆహారం నుంచి నిర్మాణమైన దేహము పాంచభౌతిక దేహము అంటే ప్రకృతి కన్న బిడ్డది ఈ స్థూలదేహం ఇకపోతే మనస్సు కూడా భౌతికమే సూక్ష్మాంశ ప్రకృతి యొక్క సూక్ష్మాంశములతో మనస్సు నిర్మాణమైనది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 పరమాత్మ వాస్తవమైన అర్థం ఆత్మ చైతన్యం అదే కదా నేను అంటే మరి ఆ ఆత్మ చైతన్యానికి నేను అనే అర్థం చెప్పుకున్నవాడికి వాడిని విద్వాంసుడు అంటారు నేను అనేదానికి దేహేంద్రియ మనస్సంఘాతం అర్థం చెప్పుకున్న వాడిని అజ్ఞాని అంటారు కాబట్టి అజ్ఞానికి కర్మలు ఉంటాయి తప్పిస్తే వాడికి ఎందుకంటే కర్తృ కర్తను నేను చేసేవాడను నేను అనేటువంటి కర్తృత్వంలో అజ్ఞాని ఉంటాడు ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు ఇది ప్రతిపాదన ఆత్మచైతన్యమునందు కర్తృత్వం ఉన్నదా లేదా అది పాయింట్ సపోజ్ ఆత్మ చైతన్యమునందు కర్తృత్వం లేదు అని తెలిసిందనుకోండి అప్పుడు నేను ఏమిటి నేను ఈ దేహాది సంఘాతమా లేక నేను ఆత్మ చైతన్యమా అని ప్రశ్న వేసుకోవాలి అప్పుడు దానికి సమాధానం ఏమిటంటే నేను దేహాది సంఘాతమే అని అనుకోవడం పేరే అజ్ఞానం నేను ఆత్మచైతన్యస్వరూపుడను అని కనుక నిర్ధారణ అయిపోతే అప్పుడు ఇంకా ఆత్మ ఎందుకు కర్తృత్వము లేదు అంటే విద్వాంసుడు ఆత్మజ్ఞాని కర్త కాడు కంఘాతీ హికం తాను కర్త కాడు కారయిత చేయించేవాడు కూడా కాదు ఇది వ్యవస్థ దీని మీద అక్కడ శంక ఏమిటంటే ఇక్కడ టెక్నికల్గా శంక ఏమిటంటే కర్మలు ఎవళ్ళ కోసం శాస్త్రం చెప్పింది ఇప్పుడు శాస్త్రం కర్మలను బోధించకపోతే సమస్య లేదు లౌకికులు ఈ కర్మలు చేయి ఆ కర్మలు చేయ చెప్తూ ఉంటారు వాళ్ళ మాటని తీసి పక్కన పెట్టచ్చు వేదంలోనే కర్మలన్నీ చేయమని బోధించిన వాక్యాలు ఉన్నాయి వాటికేదో ఒక గతిని కల్పించాలి ఇప్పుడు దీంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే వేదము కర్మకాండ తీసి పక్కనట్టండి పరగడే బాడే రిజెక్ట్ అప్పుడు ఇంకా దానికి గతిని కల్పించే పూచి మీ మీద ఉండదు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళిపోతారు అష్టావక్ర గీత మొదలైన స్థానాల్లో అలాగే ఉంటుంది ఈ ఈ కర్మకాండకంతకీ గతిని కల్పించి దాన్ని రికన్సైల్ చేసి దానికి ఒక మోహోదాన్ని కల్పించేది ఎవడికి పట్టింది ఈ పూచి ఈ థియీలాజియన్స్ ఏవేవో మాట్లాడుతూ ఉంటారు దానికి అంతకీ ఒక వ్యవస్థని కల్పించడం ఇదో పనే కాబట్టి అదంతా తీసి పక్కనటువంటి అనవసరం అది అది ఆత్మ ఆత్మజ్ఞానానికి దానికి సంబంధం లేదు పరగడే ఒకటి అదొక పరిస్థితి శంకర్లు కూడా చేస్తారు ఆ కూడా చేస్తారు ఈ డస్ దట్ ఆల్సో బట్ అంత మరీ అంత కరాఖండిగా ఉండడం పద్ధతి కాదు కర్మకాండం ఉన్నది ఉపాసనలు ఉన్నాయి వాటికి కూడా కొంత వ్యవస్థని కల్పించి వ్యక్తి యొక్క ప్రోగ్రెస్లో అవి భాగాలు వ్యక్తి పుట్టడంతో వాడు ఆత్మజ్ఞానం అయిపోలేడు కదా ఎవరు వివిధ స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్లో భాగంగా కర్మకాండ కూడా మనం స్వీకరిద్దాం స్వీకరించి దానికి ఒక వ్యవస్థని కల్పించి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 అందరూ సన్యాసులు అయిపోవలసిందే అది అలాగే అక్కర్లేదు అలాగ వర్కౌట్ కాదు అది కాబట్టి అది ఒక లెవెల్లో అది అలా ఉండనివ్వండి కర్మకాండకు కూడా మనం వ్యవస్థను చూపించి ప్రయత్నం చేద్దాము ఇది అంటే రిలీజియన్ అండ్ ఫిలాసఫీ ఈ రెండింటికి సింథసిస్ ఇది ఈ మొత్తం ఎఫర్ట్ అంతా ఆ మోడల్లో నడుస్తూ ఓకే ఇప్పుడు కర్మలు ఉన్నాయి కర్మలు ఎవరి కోసం విధించినట్లు కాదు అంటే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 సో అవిదుష కర్మాణ విధీయంతే న విదూష కర్మలు అవిద్వాంసునకే జ్ఞానము అవిద్వాంసునకే అజ్ఞానికే తేడా ఏముంది ఇంకా కర్మలకి జ్ఞానానికి తేడా ఒకటి చూపించాలి కదా నువ్వు అని ఒక టెక్నికల్గా అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు అనుష్ఠేయస్ భావాభావ విశేషోపత్తే దీన్ని సంగ్రహ భాష్యం అంటారు ఆ ప్రశ్నకి సమాధానం సంగ్రహంగా ఒక్క మాటలో చెప్తారు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 అనుష్ఠేయము అంటే చేయదగిన కర్మ ఉంటుంది అనుష్ఠేయ భావ జ్ఞానాన్ని బోధించిన సందర్భంలో అనుష్ఠేయ అభావ చేయాల్సిందేమీ ఉండదు తెలుసుకోవాల్సిందే కానీ చేయాల్సిందేమీ ఉండదు ఇంత తేడా ఉంది నిన్న మీకు దృష్టాంతం చెప్పాను తాడు చూసి పామును భ్రమపడతాడు భ్రమపడే భయపడుతూ ఉంటాడు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 అది పాము కాదు రా బు అది త్రాడు అది బోధించవచ్చు అని బోధించినప్పుడు అనుష్ఠేయ అభావ అనుష్ఠేయమే ఉండదు ఇంకా ఇంకా బోధించిన తర్వాత వాటి తర్వాత ఏం చేస్తాడండి అది పాము కాదు త్రాడు అని బోధించారు అది తెలుసుకున్నాడు జ్ఞానం కలగాలి జ్ఞానం కలగకపోతే బోధించే ఉపయోగం ఏమిటి తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాడు ఆ తర్వాత చేయడం ఏమిటండి ఇంకేం చేయడు ఇంకేం చేయటండి త్రాడు పావు త్రాడు చూసి పావును భయపడ్డాడు ఇప్పుడు త్రాడని తెలుసుకున్నాడు తెలుసుకుని ఆ భయాన్ని ఊపిరి పీల్చుకుని హాయిగా కూర్చుంటాడు ఇంక చేసేది ఏం అనుష్ఠేయ అభావ అదే త్రాడును చూసి పావుని భయపడ్డ సందర్భంలో ఆ భయాన్ని పోగొట్టే వ్రతం ఒకటి బోధించాలనుకోండి నేను వ్రతం ఉన్నాయి ఓ వ్రతాన్ని బోధించవచ్చు బోధిస్తే ఆ వ్రతం చేసుకోవాల్సి ఉంటుంది అనుష్ఠేయ భావ ఎంత తేడా ఉందో చూడండి ఈ రెండూ అజ్ఞానికే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 అనేక సాధనోపసంహార పూర్వకం అనుష్ఠేయం ఇప్పుడు నీ ముక్కు ఏదేని అడిగారు అనుకోండి ఇదిగో నా ముక్కు ఇది డైరెక్ట్ మెథడు ఆయన అనేవారు భగవాన్ వర్ర మహర్షి అనివారు డైరెక్ట్ మెథడు ఇండైరెక్ట్ మెథడు ఇదిగో నా ముక్కు ఇది డైరెక్ట్ మెథడు ద్రావిడ ప్రాణాయామం అని ఉంటుంది అంటే ఎవరు ద్రావిడ ప్రాణాయామం అంటారు అంటే ద్రావి అలా చేసి ద్రావిడ అంటే ద్రావిడ దేశం అక్కడ ప్రాణాయామం చేయడం అంటే ముక్కు పట్టుకోవాలి కదా ద్రావిడ ప్రాణాయామం నీ ముక్కు ఏదేంటి ఇది నా ముక్కని చూపిస్తుంది ఇలా ఇది ఇప్పుడు మీకేం కా మీరు కోరీదేవిటి మీకు వాడు యూ వాట్ అంటే స్వర్గం కావాలి స్వర్గం సరైన స్వర్గాన్ని ఎత్తినిచ్చిపోటుకుంటావా స్వర్గాన్ని ఏమిటి నువ్వు స్వర్గం ద్వారా కోరిదేమిటి అంటే అక్కడ స్వర్గంలో ఏవో భోగాలు ఉంటాయి అవి కావాలి సరైన యా భోగాలు ఉంటాయి సరే వాటి ద్వారా కోరీది ఏమిటి నువ్వు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 ఈ జ్ఞాన పద్ధతిలో చేయాల్సింది ఏముంది తెలుసుకోవటమే ఈ రెండు పద్ధతి అంత తేడా ఉంది తేడా లేదంటే తేడా ఉంది అని వివరిస్తున్నారు ఇది ఎలాగంటే అగ్నిహోత్రాది విద్యార్థ జ్ఞానోత్తర కాలం ఇప్పుడు అగ్నిహోత్రా అని చెప్పే విధు ఉన్నది అగ్నిహోత్రం అంటే ఒక కర్మది పొద్దున్న సాయంకాలం చేయాలి రోజుకు ఒకసారి చేసేది కాదు రెండుసార్లు చేయాలి ఒక రోజు చేసేది కాదు యావజ్జీవం అగ్నిహోత్రం బతుకున్నంతకాలం చేయాలి అంటే ఉదాహరణకి సూర్యోదయం అవుతుండగా ఇంకా బతుకున్నాడు అనుకోండి అగ్నిహోత్రం చేసేసి ఆ తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు కానీ సూర్యాస్తమైన దాకా బతుకున్నాడు అనుకోండి అగ్నిహోత్రం చేసి ఆ తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు ఆ విధి లాగండి నేనేమీ ఎగ్జాట్రేట్ చేయట్లేదు విధి లాగా సో మరి వైదికులు అలాగే ఉంటారు సంధ్యావందనానికి అలాగే చెప్పారు సో తెల్ల వారింది ఇంకా బతికే ఉన్నాడా ఎవర్రా తెల్లారిందా తెల్లారిందా ఏడయిందా ఏడైంది మరి నేను సంధ్యావందనం చేయాలి అని అంటాడు బతికున్నాడు కనుక ఇంకా సంధ్యావందనం ఏమిటలేవాయా కదలేవు సంధ్యావందనం ఏమిటంటే అలా కాదు నన్ను కొంచెం జాగ్రత్తగా లేవతీసి కూర్చోబెడితే నేను సంధ్యావందనం చేయాల్సి ఉంటుంది లేవతీసి కూర్చోబెడతారు స్నానం చేయడానికి లేదు కదా అప్పుడు ఒక నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళని ఎత్తిమీర్ చల్లుకుని ఆచమనం చేసి ఆర్ఘ్యప్రదానం ఇచ్చి ఆ అమ్మాయ సంధ్యావందనం అయింది అనిపించడం ఈ లోపల సాయంకాలం అయిందనుకోండి మళ్ళీ సంధ్యావందనం ఒకవేళ సాయంకాలం కాకుండా మధ్యాహ్నం పన్నెండింటికో పదింటికో మనిషి పోయాడు అనుకోండి ఇంకా సంధ్యావందనం అక్కర్ ఇది యావజ్జీవం అగ్నిహోత్రం హోతి అంటే అలా ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా శాస్త్రం విధించింది అగ్నిహోత్రాది విధి ఏ విధి లేకపోతే సమస్య లేదు వీడు చదువుకోకపోతే అంతకంటే ఆనందం మరొకటి లేదు బ్లిస్ ఈజ్ ఇగ్నరెన్స్ ఇగ్నరెన్స్ ఈజ్ బ్లిస్ కానీ విధి వీడు వేదం చదువుకున్నాడు ఆ విధి చదువుకున్నాడు దాని అర్థం తెలుసుకున్నాడు విద్యార్థ జ్ఞానోత్తర కాలం శంకరుని వాక్యాలు సమాసం పొడుగ్గా ఉంటుందని మీరు భయపడద్దు సమాసం జాతరకు చూస్తే మీకు అర్థం అవుతుంది దాంట్లో కష్టమేం కాదు సో అగ్నిహోత్రము మొదలైన విధులు ఉన్నాయి ఆ విధి యొక్క అర్థం తెలుసుకున్న తరువాత విద్యార్థ జ్ఞానోత్తర కాలం అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అగ్నిహోత్రాది కర్మ అనుష్ఠేయం వీడు అగ్నిహోత్రము మొదలైన కర్మ ఏదైతే ఉందో దాన్ని అనుష్ఠించాలి సరే అనుష్ఠించేమి సమస్య ఏమిటి అంటే సమస్య ఏమిటి ఏమిటి కర్మ చేయాలంటే బోళ్ళంత సాధనాలు సంపాదించుకోవాలి అనేక సాధన ఉపసంహారపూర్వకం అనేక సాధనాలను ఉపసంహార అంటే పోగేసుకోవటం అనేక సాధనాలని పోగేసుకుని ఆ తర్వాత కర్మ చేయాలి నన్ను రోడ్డు మీద వెళ్తూ ఉంటే స్వామీజీ మీ రెండో వాల్యూమ్ భాగవతం వచ్చింది మూడో వాల్యూమ్ వచ్చిందా అని అడుగుతా అంటే లేదండి వస్తుందండి నేను చెప్తాను రెండో వాల్యూమ్కి మూడో వాల్యూమ్కి తేడా ఏమిటి యాభై రూపాయలు కాదు ఇప్పుడు పుస్తకం రూపాయలే రెండో వాల్యూమ్కి మూడో వాల్యూమ్కి తేడా చాలా ఉంది నా తరఫు నుంచి తేడా యాభై రూపాయల ఉండదు అనేక సాధన ఉపసంహారపూర్వకంగా కంప్యూటర్ సెట్ చేసుకోవాలి అది సరిగ్గా మొర ఇస్తూ అది వర్క్ చేయకపోతే దాన్ని వర్క్ చేసి వాళ్ళని వాళ్ళని పిలిపించి దాన్ని బాగు చేసుకోవాలి తర్వాత ఈ లోపల కరెంట్ పోతుంది లేకపోతే యూపీఎస్ పాడవుతుంది అన్ఇంటరప్టెడ్ పవర్ పవర్ సప్లై అది పాడవుతుంది లేకపోతే ప్రింటర్ పని చేయడం మానేస్తుంది తర్వాత దాన్ని ప్రింట్ చేసి ప్రూఫ్ రీడింగ్ చేయాలి ఇంకోసారి ప్రూఫ్ రీడ్ చేయాలి తర్వాత మాస్టర్ కాపీ ప్రింట్ చేయాలి ఇదంతా చేసి దాన్ని జాగ్రత్తగా మూట కట్టి తిరుపతి దేవస్థానం వాళ్ళకి అయ్యా తీసుకోండి అంటే మేము తీసుకో వాళ్ళు వాళ్ళని గెడ్డం పుచ్చుకుని బతికినాడి వాళ్ళ చేతిలో పెట్టాలి ఇప్పుడు తీసుకున్నాము అంటారు వాళ్ళు తీసుకున్నాము అని వాళ్ళంటే అక్కడికి మన పూచీ అయింది ఆ తర్వాత పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండాలి వాళ్ళు తీసుకున్నారు కానీ తర్వాత ప్రింట్ చేయాలి కదా కాబట్టి వాళ్ళకి హే పరమేశ్వర వాళ్ళకి ప్రింట్ చేసేటువంటి బుద్ధిని నీవు కలిగించు ధియో యోనఃప్రచోదయా అనే సకల మానవుల యొక్క బుద్ధివృత్తులని ప్రేరేపించేది ఈశ్వరుడే కనుక ఓ వెంకటేశ్వర స్వామి వాళ్ళ బుద్ధివృత్తుల్లో నీవు ప్రవేశించి ఈ పుస్తకం ప్రింట్ చేసేటువంటి బుద్ధి వాళ్ళకి కలిగించవలసింది అని ప్రార్థించాలి అంతకంటే చేయగలిగిందే ఉంది అప్పుడు వాళ్ళకి అది కలుగుతుంది ఆ ప్రార్థనలన్నీ ఫలించి అది కలిగినప్పుడు పుస్తకం వస్తుంది ఎంత తేడా ఉందో చూడండి మధ్యలో పుస్తకం చదవటానికి కావాల్సింది మనస్సు ప్రసన్నంగా పెట్టుకుని చదివితే సరిపడుతుంది జ్ఞానం తెలుసుకోవడం తేలిక అనుష్ఠానం చాలా కష్టం కాబట్టి అగ్నిహోత్రాది కర్మ చేయాలి అని తెలుసుకుంటే ఏమైంది అనేక సాధనములను పోగేసుకుని అప్పుడు అనుష్ఠేయం చేయాలి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 నేను కర్తని అనే భావన లేకపోతే అసలు ఎలాగ చేయగలుగుతానండి చేయాలనే నేను కర్తని ఇది నాకు కర్తవ్యము అనే దృష్టి వాడికి ఉండాలి కదండి అనే దృష్టి లేకపోతే వాడు ఎలా చేయగలుగుతాడు హౌ హౌ ది పర్సన్ కెన్ డూ సో ఇప్పుడు నేను ఏదో ప్రయాణం చేస్తూ ఉంటాను ఇది మన కర్తవ్యము మన ముందుది అనే ఒక ఉత్సాహం తెచ్చుకుని ప్రయాణం చేయాలి లేకపోతే ఏమవుతుందో తెలుసు అండి ఒకప్పుడు కూర్చున్న చోటు నుంచి లేవబుద్ధి కాదు ఆ టికెట్ అలా ఉంటుంది ఇంకో రెండు గంటల్లో ఫ్లైట్ అనండి ట్రైన్ అనండి ఏమనండి అది ఎదురకుండా ఉంది అది వెళ్ళకపోతే దాని మీద పెట్టినట్లు సొమ్మంతా వృథ వెళ్ళాలి కానీ వెళ్ళలేవబుద్ధి కాదు పుస్తకం చూసుకుంటూ ఉంటాము ఈ ఇప్పుడు ఈ చేస్తున్న పని ఈ రైలు ఈ విమానం యొక్క ఎక్కడికో వెళ్ళడం ఎందుకు ఇది వాట్ ఫార్ అని అనిపిస్తుంది అనిపించి కూర్చున్న చోటు నుంచి లేవబోతి కాదు సరే అప్పుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ అనుకోవాలి అనుకు అనుకునే ప్రాసెస్ ఒకటి ఉంది ఏమనంటే అలా కాదు ఇది మనం లేవాల్సి ఉంటుంది ఇది మనం వెళ్ళకపోతే అదంతా కూడా వాడవుతుంది ఈ టికెట్ వేస్ట్ అవుతుంది అక్కడ నిరుత్సాహపడతారు కాబట్టి మనం ఏమైనా సరే ఈ పని చేయాల్సిందే అని అనుకోవాలి అనుకునే అప్పుడు లేచి నిలబడి సంచి పట్టుకుని వెళ్ళాలి కాబట్టి కర్మ చేయాలంటే సంకల్పశక్తి ఉండాలండి వెనకాల లేకపోతే కర్మ ఏం చేస్తారు మీరు అదే అంటున్నారు ఆయన కర్త అహం మమ కర్తవ్యం ఇత ప్రకార్ఞానవత అవిదూషా అనుష్ఠేయం సో ఈ నేను కర్తని అహంకర్త మమ కర్తవ్యం నాకు చేయదగినటువంటి కర్తవ్యం ఉన్నది అని వీడు అనుకోవాలి ఇది ఏం ప్రకార విజ్ఞానవత ఏం పోనీ అనుకుంటే తప్పే ఉందండి మంచిదే కదా అంటే మంచిదే కానీ అవిదుష అజ్ఞాని అయి అలా అనుకోవాలంటే వాడు అజ్ఞానం అయి ఉండాలి ఏమిటంటే అజ్ఞానే అస్తవాలు అజ్ఞాని వినడానికి వాగులేదంటే మరి అంతేది ఆత్మస్వరూప జ్ఞానం గలవాడు అలా అనుకోడు మరి అహంకర్త అనుకున్నాడంటే వాడిని అజ్ఞానుల కేటగిరీలో పరస్తారు తీసుకెళ్ళి ఆత్మస్వరూపం తెలియకపోవడం చేత దేహాదులయందు అహం అమ్మ భావం పెట్టుకుని వీడు నేను కర్త అనుకుంటూ ఉంటాడు ఆత్మస్వరూపం తెలుసున్నవాడు అలా ఎందుకు అనుకుంటాడు కాబట్టి వీడు అవిదుష అజ్ఞానయ్యుండి నేను కర్తని నాకు ఇది కర్తవ్యము అని అనుకుని అనుష్ఠేయం భవతి అప్పుడు కూడా ఆ కర్మని చేయటం అనేది సిద్ధం సంభవిస్తుంది అలాగా అజ్ఞాని విషయంలో అవుతూ ఉంటుంది ఆ విధంగా జ్ఞాని విషయంలో ఉండదు మరి జ్ఞాని విషయంలో ఎలా ఉంటుంది నటు తథ అలా ఉండదు జ్ఞాని విషయంలో అలా ఉండదు ఎలా ఉండదు అహం కర్త అన్నట్టు ఉండదు నేను కర్తనీ అనేది ఉండదు మరి ఏముంటుందండి అహం కర్తా ఉండకపోతే ఇంకేముంటుంది నాయతే ఇత్యాద ఆత్మస్వరూప విద్యర్థ జ్ఞానోత్తరకాళభావీ కింత్ అనుష్ఠేయం అనుష్ఠేయం నభవతి అని నా ఉంది మొదట్లో నా ఇక్కడికి వస్తుంది అనుష్ఠేయం కాదు అనుష్ఠేయం ఉన్నది కాదు అనుష్ఠేయం నభవతి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 అని ఇలా మొదలుపెట్టి చెప్పింది మరి ఆత్మ పుట్టదు మరణించదు అంటే ఈ పుట్టిందెవరు మరణించబోయేది ఎవరు నేను కాదు మరి ఈ పుట్టి మరణించబోయేది నేను కాకపోతే స్వర్గానికి వెళ్ళాల్సిందెవరు అది నేను కాదు ఎందుకంటే ఆత్మ సర్వవ్యాపకం ఆత్మ స్వర్గానికి వెళ్ళడం ఆత్మ ఎక్కడికే వెళ్ళదు సర్వమూ ఆత్మైందే ఉన్నది మరైతే స్వర్గపుణ్యాలను అనుభవించి సుఖాలని భోగాలను అనుభవించాల్సిందెవరు ఆత్మ కాదు ఎందుకంటే ఆత్మ ఆనంద స్వరూపం కొత్తగా ఆనందాన్ని ఎక్కడో అనుభవించడం ఏంటి ఆత్మ ఎందే సర్వానందము ఉన్నది మరైతే ఈ కర్మలకి కర్త ఎవరు నేను కాదు ఈ జ్ఞానము కలిగిన తరువాత ఇప్పుడు వాడు కించిత అనుష్ఠేయం ఉంటుందండి చేయవలసిన కర్మ మిగిలి ఉంటుందా నా ఉండదు కాబట్టి అయితే ఏం చేస్తాడు నీదో ప్రశ్న కర్మ చేయాల్సిన కర్మ ఉండదు అంటే మరి అయితే ఏం చేస్తాడు అయితే ఏం చేయడం ఏంటండి చేయాల్సిన కర్మ ఉండదు కర్మే ఉండదు అంతే పాము కాదు త్రాడని తెలిసిపోయిందండి ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేయడం రిమైన్స్ హ్యాపీ అది తెలియకపోతే వ్రతం చేస్తాడు నాగవ్రతం చేస్తాడు అది త్రాడని తెలిసిపోతే ఈ రిమైన్స్ ఆ తర్వాత ఏం చేస్తాడు ఇప్పుడు ఆ ప్రశ్న వేయకూడదు అది పామని తెలి త్రాడని తెలియకపోతే ఏం చేస్తాడు యా నాగవ్రతము చేస్తాడు త్రాడని తెలిసిపోతే ఏం చేస్తాడు ఆ ప్రశ్న ఉండదు క్వశ్చన్ డజెంట్ అరైజ్ ఓకే అది సంగతి కాబట్టి అనుష్ఠేయం నభవతి ఎంత తేడా ఉందో చూడండి అనుష్ఠేయం ఉంటుంది అజ్ఞానికి జ్ఞానం మార్గంలో ఉన్నవాడికి అనుష్ఠేయము ఉండదు ఇంత తేడా కనపడుతుంది జ్ఞానికే అజ్ఞానికిను ఏమిటి తేడా లేదంటే ఏమిటి కావాల్సినంత తేడా ఉంటుంది ఇంకా వివరిస్తారు భోక్త ఇదే ఆత్మకత్కర్తృత్వాది విషయ జ్ఞానా అన్ని ఉత్పద్య విశేష ఉపపద్య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 నేను అగ్నిహోత్ర కర్మ చేసుకున్నటువంటి పుణ్యాత్ముడను అనే జ్ఞానంలో కూర్చుంటాడు ఆ తర్వాత దేహత్యాగమైన తర్వాత స్వర్గానికి వెళ్ళి అక్కడ సుఖాన్ని అనుభవిస్తాడు సో ఈ విధంగా ఒకదాని నుంచి మరొకటి మరొకదాని నుంచి మరొకటి అలా పుడుతూ ఉంటాయి కర్మ నుంచి పుణ్యం పుడుతుంది పుణ్యం నుంచి ఫలం వస్తుంది ఆ ఫలాన్ని నుంచి భోగం ఆనందం కలుగుతుంది జ్ఞానంలో ఇంక ఇవేం ఉండవు ఒకదాని నుంచి మరొకటి ఈ లింకులు ఏమీ ఉండవు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 అంటే ఉన్నాయి ఎవళ్ళని అడిగినా అలాగే చెప్తారు ఏమన్నా ఇంకా మీకు చేయాల్సిన ఉన్నాయా అనేది ఉన్నాయి అని చెప్తారు అప్పుడే పెళ్లి చేసుకున్న యంగ్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి ఎరా కర్తవ్యం ఉందని కూడా లేకపోవడం ఏంటంటే హనీమూన్ వెళ్ళాలి అంటాడు కూడా అప్పుడే పెళ్లి చేసుకున్నవాడు అయిపోతే పెళ్ళి పదేళ్ళు అయింది ఇద్దరు పిల్లలు వచ్చారు వాళ్ళు ఏదో పెరుగుతున్నారు ఇంక ఇప్పుడు కర్తవ్యాలు ఏం లేవనా అని వాళ్ళని అన్నారు అనుకోండి ఎరా నీకు కర్తవ్యాలు ఉన్నాయి అయ్యో కావాల్సిన కర్తవ్యాలు ఉన్నాయి పిల్లల్ని పైకి తీసుకురావాలి పిల్లల్ని నేనే పైకి తీసుకొస్తున్నాను అనుకుంటాడు చూశారా చిత్రం అంత విడ్డూరమైన సంగతి అదే కానీ వరకట్లేదు బట్ హౌ దట్ ఈస్ హౌ పీపుల్ ఫీల్ సో ఏమంటే సకల ప్రాణులని పైకి తీసుకొచ్చి ప్రకృతి ధర్మం అనేది ఒకటి ఉందని అలాగనుకోడు మనమే పైకి తీసుకొచ్చాం సరే బాధ్యత ఉంది కర్తవ్యం ఉన్నది అయిపోయింది ఇప్పుడు పిల్లలు సెటిల్ అయిపోయారు కదా ఇప్పుడు వానప్రస్థంలోకి వచ్చేసావు కర్తవ్యం ఉందా అని అడిగారు అనుకోండి కర్తవ్యం ఉంది మరణించిబోయే ముందు కూడా కర్తవ్యం ఉన్నది అని ఈ విధంగా మనిషి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 నాకు బయట నుంచి ఆనందం లోపలికి రానక్కర్లేదు నా స్వరూపమే ఆనందము ఇంకా వాడు భోక్త కాడు భోక్త కాకుండా అయిపోతాడు భోక్త ఎప్పుడైతే కాడో అప్పుడు కూడా కర్త కాడు తర్వాత ఆత్మ ఏకత్వ ఆత్మ ఒక్కటే సత్యము ఉన్నది ఆత్మయే మరేదీ లేదు సర్వము ఆత్మస్వరూపమున్నదే గలదు తర్వాత ఆ ఆత్మ అకర్తృ అది కర్త కాదు ఇత్యాది విషయ విజ్ఞానాత్ ఈ మొత్తం ఆత్మకి సంబంధించినటువంటి ఏకత్వము అకర్తృత్వము అభోక్తృత్వము మొదలైన విషయములన్నింటినీ వీడు తెలుసుకున్నాడు తెలుసుకుంటే ఇప్పుడు ఈ కర్మని ఇలా చేస్తే స్వర్గం వస్తుంది అని తెలుసుకున్నాడు తెలుసుకుంటే దాని నుంచి అనుష్ఠేయం ఉంటుంది అనుష్ఠిస్తాడు పుణ్యం పుణ్యం నుంచి స్వర్గం స్వర్గం నుంచి భోగం అలాగ ఇలాగ ఆ లింక్ ఉంటుంది ఇక్కడ తెలుసుకున్న తర్వాత అనుష్ఠించాల్సింది ఏమీ ఉండదు అన్యత్ ఇంక ఏది ఉండదు అన్యత్ నా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 బుద్ధి సత్ తదపేక్షయా శోధి క్రియతే ఇది తం ప్రతి కర్మాణి ఇది జ్ఞాని యొక్క పరిస్థితి నాహంకర్త నా భోక్త పూర్ణస్థితిలో ఉంటాడు ఇంకోహడు ఉన్నాడు ఎఫ్ పునః ఎవడైతే అహంకర్త నేను కర్తని అనుకుంటాడు ప్రతి మానవుడు కూడా కర్తగా ఉంటాడు చికీర్షవ he wants to do something i have to do something why should you do something ante edo cheptadu daniki lakshadam ayyaptadu samajanu udharinchalu antadu na kutumbanni pai ki tisku ravalantu lekapothe nenu jeevithamlo something nenu accomplish cheyalantu edo cheptadu so but basically i am the doer so chikirshavaha you genu lo దే వాంట్ టు డూ సంథింగ్ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే నేను చోటకు వెళ్ళాను వాళ్ళ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది ఏమిటంటే ఆ ప్రోగ్రాము రామస్తూప నిర్మాణము ఇది ప్రోగ్రామ్ రామ రామ రామస్త ఇవి ఇవి అంతా ఈ రిలీజియస్ మైండ్ అలా వర్క్ చేస్తుంది దాంట్లో తప్పేం లేదు ఇట్ ఈస్ ఓకే ఇన్ ఇట్స్ ప్లేస్ ఏవేవో స్తూపాలు నిర్మించే బదులు రామ స్థూపం నిర్మించాడు టు దట్ ఎక్స్ట్రెండ్ ఇట్ ఈస్ గుడ్ సో ఏమిటి రామ స్థూపం అంటే ఏం చేస్తారు అంటే వీ వాంట్ టు కన్స్ట్రక్ట్ సమ్ టెన్ స్టోరీ టెన్ స్టోరీ కడతాం స్టోరీ మీద స్టోరీ అలా కట్టుకుంటూ పోతాం ఆ స్టోరీస్లో ఆ భవన్ ఆ భవనాల్లో ఉండేటువంటి వివిధ స్థానాల్లో ఏవో రాముని యొక్క జీవితానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఫోటోగ్రాఫీలు పెడతాం ఆ టూరిస్టులు అందరూ వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అక్కడ మేమేం చేస్తామంటే రా శ్రీరామ శ్రీరామ అని రాసి దాంట్లో భూస్థాపితం చేస్తాం అక్కడ భూస్థాపితం చేయటం అంటే దాన్ని అడుగున ఫిక్స్ చేస్తాం దాని మీద స్థూపం కడతాం ఇది టూ క్రోర్ ప్రాజెక్టు అని ఇది దీని మీద చాలా హడావిడిగా ఉన్నారు అందరూ కూడా ఒకళ్ళ ఇద్దర సమ్ టెన్ థౌజండ్ పీపుల్ బోళ్ళంతా ధనాన్ని వసూలు చేసి చేయాల్సి ఉంటుంది టూ క్రోర్స్ ప్రాజెక్ట్ ఇది సో ఇది సరే రామ అనగానేమి దాని అర్థమేమి రామతత్వం ఏమిటి ఆ తత్వాన్ని ఎప్పు ఎలా సాక్షాత్కరించుకోవాలి ఎక్కడ సాక్షాత్కరించుకోవాలి అనే ప్రశ్నలు కనుక వాళ్ళు వేసుకుంటే ఈ స్థూపం పని పక్కకి పోతుంది ఈ స్థూపం పని ముందుకు వెళ్ళదు అది అక్కడే కూలపడుతుంది అంటే అది నాలాంటి పుట్టుకాయని కనుక దాంట్లో ప్రవేశపెడితే వాడి ఈ స్థూపాలు ఈటకలు ఈ సిమెంటు ఇదంతా ఎందుకని ఆదిలోనే హంసపాదు కాబట్టి ఈ ప్రశ్న వేసుకోకూడదు చికీర్షవ పీపుల్ వాంట్ టు డూ సంథింగ్ దే డోంట్ వాంట్టు నో నోయింగ్ ఈజ్ చాలామంది ఏమనుకుంటారంటే నోయింగ్ ఏముందండి పుస్తకం చదవడమేగా డూయింగ్ ఈజ్ డిఫికల్ట్ ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి దీన్ని తెలుసుకోవాలనుకోండి ఏముంది ఇక్కడ కూర్చుని కూర్చుని చదువుకుంటే తెలుస్తుంది అదే ఒక ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి మిస్త్రీలను పట్టుకోవాలి కూలీలను పట్టుకోవాలి సిమెంట్ తీసుకురావాలి ఇసుక తీసుకురావాలి దాంట్లో ఎన్నో ఇటీబాలు ఉంటాయి అవన్నీ పడాలి పర్మిషన్లని ఇదని ఇవన్నీ చేయాలి ఆఫీసుల చుట్టూ తిరగాలి కాగితాల సంతకాలు పెట్టించాలి లంచాలు ఇవ్వాలి దిక్కుమాల సంసారం ఎంత ఉందో అంతా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఏది కష్టం ఇది కష్టం అది కష్టం తెలుసుకోవడం ఏముందండి ఇప్పుడు ఎఫైబిజన్ పుస్తకం చదవడానికి ఎంత టైం పడుతుంది వేరే అది ఎంత కష్టం అని లోకంలో ఇది ఒక దృష్టికోణం కానీ రహస్యం ఏమిటంటే చెయ్యటమే తేలిక తెలుసుకోవడమే కష్టం అంచేతనే డిజైన్ గీసిచ్చిన వాడికి పదివేలు ఇస్తారు ఆ డిజైన్ ప్రకారం గోతులు తవ్విన వాడికి వంద రూపాయలు ఇస్తారు కాబట్టి చెయ్యడమే తేలిక తెలుసుకోవడమే కష్టం కనుక జనాలు చెయ్యటానికి సిద్ధపడతారు కానీ తెలుసుకోవటానికి ముందుకు రాదు చికీర్షవహ మానవ స్వభావం అలా ఉంటుంది కాబట్టి మానవుడు ఎఫ్ పునః ఎవడైతే అహంకర్త ఇది వ్యక్తి ఆత్మానం తనను తాను కర్తగా తెలుసుకుంటాడు వాడు అజ్ఞానం అవుతాడు కానీ వాటి దట్ ఈజ్ హౌ హీ నోస్ వాడికి ఎప్పుడైతే తాను కర్తగా ఉంటాడో మమ ఇదం కర్తవ్యం ఇది అవశ్యం భావిని బుద్ధి వాడు ఆత్మ అకర్త తెలుసుకుంటే ఒక రకమైన ఆత్మవిచారలోనూ ఇంట్రాస్పెక్షన్లోనూ పడతాడు కొంత అంతర్ముఖుడు అవుతాడు కానీ వీడు ఆత్మ అకర్త అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు అసలు ఆ మాట వీణు ఉండడు మీరు గమనించరో లేదు ఆ మాట విను ఉండడు ఎందుకంటే ఆ మాట ఎవరు చెప్పరు ఇప్పుడు మీ అందరినీ పోగేసి నేను ఇక్కడ ఒక దేవాలయ నిర్మాణం చేయాలనుకున్నాను అనుకోండి మీతో ఆత్మ అకర్త నేను చెప్తానా మీరు ఆలోచించండి చెప్పను ఎందుకో తెలుసిన సంథింగ్ ఐఆమ్ ప్లానింగ్ టు డూ నేను ఏదో నేను చేయాలనుకుంటున్న వాడిని నేను కర్తను అనుకుని చేయాలనుకుంటా కానీ కర్త నేను ఆత్మకర్త అనుకుంటూ చేయాలని ఎలా అనుకుంటాను నేనే కర్తను అనుకుంటుంటే మీకు ఆత్మకర్త కాదు అనే సంగతి మీకెందుకు చెప్తాను చెప్పడానికి ఆ బుద్ధి కలగదు శ్లోకం చదువుతాం న జాయతే మ్రియతే శ్లోకం అయితే చదువుతాం కానీ ఆ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని కూడా తెలుసుకుంటాం తెలుస్తూనే తెలియకుండా మిగిలిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ బిల్డింగులు కట్టించేవాడు దేవాలయాలు కట్టించే ప్రయత్నం చేసేవాడు లేకపోతే ప్రొసెషన్లు తీసే ప్రయత్నం చేసేవాడు వీడు ఆత్మకర్త అని వాడు తెలుసుకోడు మీకు చెప్పడు అంచేత ఇప్పుడు నేను కనుక ఏదైనా ఒక రెండు ఎకరాల భూము ఏదో తీసుకుని దాంట్లో ఏదైనా ఆశ్రమ నిర్మాణం చేయబట్టారు అనుకోండి నా చుట్టూ ఉండేవాళ్ళే అసలు మన దగ్గరికి వచ్చేవాళ్లే ఏడాది మంది ఏడాది మందికి ఏడాది మందికి ఆత్మ అకర్తని ఊరిపోసావు ఇంకీ ఆశ్రమం కట్టినట్టే ఒక్క ఇటక కూడా రాదు అక్కడది కాబట్టి ఎవరు చెప్పరు అలా అంచేతనే మీకు లోకంలో మీరు ధర్మాన్ని చేసుకోండి మీకు పుణ్యం వస్తుంది మీరు దానం చేయండి మీకు ఇది వస్తుంది చెప్తారే కానీ ఆత్మ అకర్త అనే ఈ పిచ్చి మాట ఎవడో చెప్ప ఎవడో పిచ్చి వాళ్ళు కొద్దిమంది ఉంటారు పిచ్చాసుపత్రిలో ఉండాల్సింది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కొంతమంది నాలాంటి పోటీ వర్త్ లివింగ్ ఇనే ఇనే మెంటల్ హాస్పిటల్ బట్ ప్రారంభవశాత్తు లోకంలో తిరుగుతూ ఉంటారు వీళ్ళే చెప్తారు ఆత్మాకర్త అని ఇంకెవళ్ళు చెప్పరు అంచేతనే లోకంలో ఎవళ్ళకి కూడా ఈ సమాచారం తెలియనే తెలియదు ఆత్మా అకర్త అని తెలుసుకొని తెలుసుకోరు అహంకర్త అని అనుకుంటారు ఆత్మానం కర్త కర్తగానే తెలుసుకుంటారు ఎప్పుడైతే తన ఎందు కర్తృత్వ బుద్ధి ఉన్నదో మమ ఇదం కర్తవ్యం నేనిది చేయాల్సి ఉంది ఇది అవశ్యం భావని బుద్ధిశాతం ఆ బుద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది ఆ ఇదం ఏదని మీరు సందర్భాన్ని బట్టి ఉంటుంది వాడి సంస్కారాన్ని మమ ఇదం కర్తవ్యం అంతే నేను ఇది చేయాల్సిందే ఏదో ఆ ఇది ఏదైనా అవ్వచ్చు ఆ బుద్ధిలో ఉంటాడు అటువంటి బుద్ధి గలవాడికి ఉద్దేశించే శాస్త్రం ఏం చెప్తుందంటే ఏదే నువ్వు ఈ మంచి పని చేయరా అని చెప్తుంది శాస్త్రం మాట చెప్పలేదు అనుకోండి వీడి వెళ్ళి పేకాట్లో ఎండలు కొడుకుతాయి లేకపోతే ఏదో ఏదో ఏదో బిజినెస్ పెడతాడు వడ్డీ వ్యాపారం మొదలెడతాడు లేకపోతే ఇంకేదో బిజినెస్ పెడతాడు ఏం ఏదో పెడతాడు మొత్తానికి లేకపోతే వైన్స్ శ్రీనివాస వైన్స్ అని ఓపెన్ చేస్తాడు శ్రీనివాస వైన్స్ అన్నీ ఈ వైన్ షాపులన్నీ వెంకటేశ్వర స్వామి పేరు మీదే ఉంటాయి బాలాజీ వైన్స్ శ్రీనివాస వైన్స్ ఏడుపు ఇవ ఎందుకంటే దీంట్లో వన్ పర్సెంట్ వెంకటేశ్వర స్వామికి ముడుపు ఉంటుంది కూడా చాలా కష్ములమైన వ్యవహారం వాడు లోకానికి విషాన్ని పంచిపెడుతూ ఉంటాడు వాడి కస్టమర్స్ కూడా వాడి పుణ్యమాన్ని విషపానం చేస్తూ మహా దుఃఖాన్ని అనుభవిస్తారు దుఃఖంతోటే బతుకుతారు దుఃఖంతో మరణిస్తారు వీడు వీడు వ్యాపారం చేసుకుంటూ బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటూ ఉంటాడు సో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 తరత శోకం ఆత్మవిత్ ఆత్మస్వరూపం తెలిస్తేనే శోకం ధరిస్తాం స్థూపాలు కడితే శోకం తరగదు ఆత్మస్వరూపం తెలిస్తేనే శోకం తరుగుతుంది తరతీ శోకం ఆత్మవిత్ స్థూపం కట్టకముందు స్థూపం కట్టిన తర్వాత కూడా సంపూర్ణంగానే మనిషి మిగిలి ఉంటాడు స్థూపం కట్టి చూసుకున్నప్పుడు మాత్రం బాగుంటుంది ఆ పూటకి మొన్నటి నుంచి మళ్ళీ మామూలే సో తరతి శోకం ఆత్మవిత్ ఆత్మస్వరూపం తెలుసుకుంటేనే శోకాన్ని తరిస్తాడు అని ఎక్కడో వింటాడు విని అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అప్పుడు వాడికి శృతి ఏమని చెప్తుందంటే నీవు కర్తవు కావు అని చెప్తుంది అంతకుముందు నీవు కర్తవని శృతి చెప్పలేదు శృతి ఎన్నడూ నీవు కర్తవు అని చెప్ప మొత్తం వేదం మొత్తం మీద నీవు కర్తవి అనే మాట ఎక్కడా ఉండదు వీడు నేను కర్తను అని వీడు అనుకుంటాడు అనుకుంటే నీవి కర్మలని చెయ్యి అని వాడికి కర్మలని బోధిస్తుంది శృతి ఎందుకని అధిక్రియతే వాడికి కర్మలను చేసేటువంటి యోగ్యత ఉన్నది కనుక ఆ యోగ్యతని వాడు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసి తప్పు పనులన్నీ చేసి చాలా హానిని పొందుతాడనే కారణం చేత నీవు ఈ పుణ్యకర్మలని చేసుకో అని తంప్రతి కర్మాణి విహితానేని అర్థం వాడిని ఉద్దేశించి శాస్త్రము కర్మలని విధిస్తుంది అంతేగాని శాస్త్రము వాడిని కర్తగా నిలబెట్టడం కోసం కర్మలను విధించదు వాడు ఎలాగో కర్తనని అనుకుంటూనే కర్మలని చేసే మార్గంలోనే ఉంటాడు ఆ తప్పు పనులు మానేసి చేస్తాడని కర్మలని విసిస్తుంది అటువంటి వాడికి అజ్ఞాని అని పేరు అదే అంటున్నారు ఆయన సచ అవిద్వాన్ అటువంటి వాడు అజ్ఞాని ఏమంటే అజ్ఞాని మీరు అలాగ టైటిల్ ఇచ్చేయడమేనా అంటే నేను టైటిల్ ఇవ్వడం ఏం కాదు శృతి గీత ఉభౌత విజానీత ఇతి వచనాత్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 విశేషిత్యూ విదూష కర్మాక్షేపవచనాత్ కథం సపురుష ఇది సో ఇప్పుడు ఇందాక ఏమైనా సందేహం ఏంటంటే పూర్వపక్షం ఏంటంటే జ్ఞానికి అజ్ఞానికి విశేషమేం లేదని తేడా ఏం లేదని తేడా లేకపోవడం ఏంటి కావచ్చు తేడా ఉంది విశేషిత్యూ విదూష పైన చెప్పిన విధంగా ప్రత్యేక లక్షణము కలిగిన జ్ఞాని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 భాగవతం నాలుగో భాగం రాబోతోంది దాంట్లో ఒక ఘట్టం ఉన్నది ఆ ఘట్టంలో ఎవరి బోధిస్తారంటే జనులను కర్మ ప్రవాహంలోకి పుష్ చేశివాడు ఎవడైతే ఉంటాడో వాడు వాళ్ళకి చాలా హానినే చేస్తున్నాడు తద్వారా వాళ్ళకేమీ ఉపకారమే జరగట్లేదు అంటో పెద్ద ప్రసంగం దా ఎంత కఠినంగా చెప్తారంటే భాగవత లాంటి వేదాంత గ్రంథాల్లో ఇప్పుడు మనిషిని కర్మ కర్మలోకి పుష్ చేస్తున్నారనుకోండి వాడు కర్మలోకి వెళ్తానంటే నాయన ఈ కర్మలోకి వెళ్ళని చెప్పాలి అది వేరే అది పుష్ చేయడం కాదు వీడు పని కట్టుకుని వాడిని నిద్రలేపి నువ్వు ఈ కర్మ చేయరా అని పుష్ చేస్తే నువ్వు ఈ కర్మ చేస్తే నీకు పుణ్యం వస్తుంది స్వర్గానికి వెళ్తామని పుష్ చేస్తాడు దాన్ని ఏమని వర్ణించారంటే గుడ్డివాడిని వాడు అజ్ఞానికత గుడ్డివాడి అక్కడ బాగవద్దాం అలా చెప్తారు గుడ్డివాడిని నీవు పని కట్టుకుని నడిపించి గోతిలో పడేస్తే ఎంత దోషమో అంత దోషమని చెప్పారు ఆ ఘట్టాలను చూస్తే ఆశ్చర్యమేస్తుంది ఎనీవే సో ది పాయింట్ ఈజ్ ఆత్మ ఆత్మ ఏకము అద్వయము అకర్తృ అభోక్తృ ఆత్మ అంటే ఎవరు నేను నీవు వీఆర్ ది ఆత్మ సో తన ఎందు మౌలికంగా కర్తృత్వభోక్తృత్వాలు ఈ కర్తృత్వ భోక్తృత్వాలు వస్తాయి సందర్భాన్ని బట్టి వస్తూ ఆ సందర్భంలో ఏమిటి సందర్భం అంటే అజ్ఞాన సందర్భం సత్యాన్ని తెలుసుకోలేకపోవడం అనే సందర్భంలో ఆ కర్తృత్వ భోక్తృత్వాలు వస్తాయి లేకపోతే కర్తృత్వ భోక్తృత్వాలు ఏమి ఉంటాయి సుఖమహర్షిని వ్యాసుడు ఎలా వెళ్ళిపోతున్నావేట్ అంటే అవును వెళ్ళిపోతున్నాను పుత్ర అని పిలిస్తే ఆయన పలకడం పుత్ర ఏమిటి ఈ ఫుడ్ బాడీకి పుత్ర ఏమిటండి సో ఆయన పలకడు పుత్ర రారా అని పిలిస్తే ఆయన పలకడం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 సో విద్వాంసునికి ఎప్పుడు కూడా జ్ఞానము యొక్క స్వరు కాబట్టి సందర్భాన్ని బట్టి మన ఎందుకు కర్తృత్వ భోక్తృత్వాలు ఆరోపించబడుతూ ఉంటాయి సందర్భము అజ్ఞాన సందర్భం ఆ సందర్భాన్ని తీసి పక్కన పెట్టగలిగితే మీరు మౌలిక స్వరూపమేమి అని కనుక విచారం చేయగలిగితే ఆత్మ అకర్త ఆ సత్యాన్ని తెలుసుకుంటాడు విశేషిత్య విదూష ఆ సత్యాన్ని తెలుసుకోవడము అనే విశేషం వాళ్ళు ఉంది ఆ ప్రత్యేకత వాళ్ళు ఉంది అటువంటి విద్వాంసుని విషయంలో శా